జయజీవితంలో అంత వరకు తీసుకృప్తి జీవించాలని క్రీస్తుని కళ్ళు చూసి భక్తులు అనేక ఫిబ్రవరి నాలుగో తారీఖున ధర్మానికి ఒక మంది అయితే ఆ యొక్క దేవుడి కార్యం వివాహం చెప్పాడంటే ఎంత గంట సంతోషం కాబట్టి తెలుగు కార్యాలు ఎప్పుడు కూడా సమర చి చాలా జీవించాలని అంటే దేవుడు కట్టాలతో మనం మానవాళి పట్ల ఏమి చేయగలుగుతుంది తన కాపుల తన పెద్ద తన తోడు ఆయన ఇష్టం తే ఆ రక్షణ వాక్యాన్ని ఆయన అందరి విశ్వాసంతో మనము ఆయన భయవర్తిగా జీవించే దేవుని యొక్క ఔంద్యాన్ని చాలా దేవుని యొక్క ఉన్నతమైన స్థితి గొప్ప గొప్పతనం జీవిస్తూ అనేక మంది మరి సమాజం సజీవంగా ఉండి క్రీస్తును ఆరాధించే వాతావరణం లో ఎంత సరోగ్య కనపడతానని ఆయన ఢిల్లీ ఆశీర్వాదం పట్టాలని దేవుతానికి సర్ది భక్తులు శ్రీరాడు అనారోగ్యంతో పసుపు అంటే ఆ రిపే దేవుడు దేవుడి సేవ కూడా చాలా దర్శించడం చిత్రం ఏ రీతిగా వ్యాఖ్యలు గెలివి సమయం సాధారణంగా దేవుడి సంకల్పం గురించి కొన్ని పాఠ్యకారాలు అనే మానవుడి ఈ చిత్తం అనే మాటలు సమాధానంగా ఎంత అపోసం పోటీ కూడా దేవుడి ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవడం వచ్చే దేవుడి చిత్తాన్ని తెలుసుకుంటూ బాగా పత్రిక తన ధర్మశాస్త్రం ద్వారా ఏ విధంగా నడుచుకోవాలని కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడి చిత్రాన్ని దేవుడి ఉద్దేశాన్ని మౌలికంగా ఉపదేశం ఆదేశాల దేవుడు మనం అంతా కలిపి మనం ధర్మశాస్త్రం దోషాస్త్రం సమయాల్లో అనేక రీతి అర్థం చేసుకుంటే చాలా వారికి ఏ రీతి ఉపయుక్తంగా ఉన్నారు సందర్భంగా ఏ సందర్భం అంటే మరి బతులు ఉపదేశించడం హెచ్చరించడం అనేది దేవుడు దేని అయితే కనుక దాని దాని గురించి పరిమితం పరిపూర్ణం చేస్తాడు దేవుడిని పరిపూర్ణ ఇస్తామంటే అంత వేరే విదర్శన లేదు దేవుడు ఏదైతే మానవాళ్ళ పట్ల సంకల్పాన్ని జీవితాన్ని ఉద్దేశాన్ని బయటపడుస్తాడో ఆ దేవుడిగా అనిపిస్తుంది సమాజం పట్ల సమయం మానవుల పట్ల వ్యక్తుల మానవులు పరిగణిండి జారిపోతుంది దేని పరిశీలన చిత్తం ప్రతి ఒక్కరూ లక్ష్య ప్రభావం అనేది యొక్క చిత్తమై ఉంటుంది బాబు ఉచింద్రు నేను కూడా వారి కుటుంబ పట్ల భార్య పట్ల సిద్ధము అని ఉన్నాను అది లేదు అది కరెక్ట్ గత లాంటి నాలు తీసుకెళ్లి ఆ యొక్క బ్యాక్టరీస్ అన్ని తీసుకునే సందర్భాలు చూస్తున్నాము కాబట్టి దేవుడు ఒక అన్ని వనరులు కలవేసినట్టు ద్వారా స్వేచ్ఛగా సమా సమాధానంతో దివన ప్రతి పనిచేయ కూడా ఇక్కడ చాలా జనగా దేవుడు దేవుడి వనరాలు ప్రత్యేక కుటుంబంలో సదుపాయం అనేక సంఘాలలో అనేక ప్రాంతాలలో ఇలాంటి స్థలం కూడా లేదు హల్లిలో ఆరాధనతో నేను భయంతో స్వేచ్ఛ లేని కష్టంగా అందిస్తున్నాను మన జాతీయ జీవితంలో దేవుడు ఏదైతే సంకల్పాన్ని కలిగి ఉన్నాడో అని దేవుడి చిత్తానికి మన స్థానం అనేక సార్లు మనం విస్తరిస్తుంటారు వాక్యం ద్వారా దానికి అన్ని ఎన్నో స్థానాలు రాష్ట్ర బైరు గోదావరి వాళ్ళ సిద్ధాంతానికి సంబంధించి మాత్రమే కాదు వ్యక్తిగత విశ్వాసానికి అనుమతుంది ఏ రీతిగా మీరు విశ్వాసం కనపరుస్తున్న ఆయన ధర్మశాస్త్రితో సహా లేఖనాలు లేదంటే ఆయన మన కుటుంబం పట్ల ఉన్నది మన పిల్లల పట్ల ఉండండి మన బాబ్యుడిగా జీవితం జీవిస్తున్నావా ఆలోచనలో ఉంటూ నా పెద్దగా సాధిస్తున్నాను తాను అందరిలో సహాయం చేయాలి కారండి ఎక్కడ ఈ ఆశీర్వాదం సహాయం చేస్తున్నామో ఆ సహాయాన్ని చేయడం ద్వారా బాగా నుండి కొన్ని ఆశీర్వాదం గొప్పదైన అనేక విషయాలు మనము నేర్చుకున్నట్టు మనం ప్రోత్సాహించినటువంటి విల్వే కాదు కానీ దైనజనుగా సతకాన్ని అనేక కుటుంబాలను దేవుడి మనకున్నటువంటి వాచము వేసి ఒక మనం ప్రార్థించాలని ఉందా ఆయన చిత్తము నెరవేర్చుక ఆయన విధమైనటువంటి ఆయన సాధనటువంటి సాధన మనం పట్ల అన్యమైన ఆయన నిర్ణయించకొని ఆయనతో సాయ కలిగి ఉండాలని ఆడ ఉండట్టు మెడికల్ సేవకుంటే నేర్పిస్తున్నట్టు ద్వారా <coughs> తెలిసినటువంటి పాడతారా పాట పాడతారా పాట పాడతారా సరే ప్రార్థన చేశాను పరిశుద్ధు తండ్రి మీకు వందాలనైనా ప్రవ్వ ఈ దిన్న ఎంతమంది చూడలేకపోయినారనైనా మీరు మాకిచ్చినారు దాన్ని బట్టి మీకు ఎంతో వాదనాలు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు ప్రభు దీన్ని బట్టి మేము జ్ఞాపకం తీసుకుంటున్నాం తండ్రి ఇప్పుడు మీ యొక్క వాక్యాన్ని మేము జనించబోతుండగా మీ యొక్క సాయం మనుగ్రహించమని మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయమని ఏసు క్రీస్తున్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు ప్రపంచమంతట మన ప్రభు పునరుదానము పొందిండు అన్న పండగ చేసుకుంటున్నారు కానీ మనక మటుకో అది నిజంగా జరిగింది కదా ఎప్పుడు జరిగింది రెండు వేల సంవత్సరం క్రితమే జరిగింది యశుప్రావు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి శిష్యులతో మాట్లాడి వాళ్ళకి అన్ని రకరకాల విషయాలు చెప్పేసి వెళ్ళిపోయింది నేను తిరిగి వస్తున్నా అన్నాడు కానీ ఆయన మాట నమ్మదగినది నేను తిరిగి వస్తాను మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తా అన్నాడు కాబట్టి ఆ నమ్మకంతోనే మనము ఇక్కడ జ్ఞాపకార్థంగా కూడి ఉన్నాము ఉదాహరణకి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్నించారు అనుకోండి యశుప్రావు నిజంగా తిరిగి లేచిండా ఆయన నిజంగా బ్రతికుండా అంటే ఏం జవాబిస్తారు చెప్పండి లేచిండని చెప్తారు రుజువేంది రుజువు అడుగుతుంది లోకం రుజువు చూపించాలా లేదా పౌలు పన్నెండు మంది శిష్యులలాగా ఏసువం తిరిగిన వాడు కాదు కదా పన్నెండు మంది ఏసు తిరిగిండ్రు ఆయనతో పాటు తిన్నారు ఆయనతో పాటు రకరకాల స్థలాలు తిరిగిరు కాబట్టి ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆయన మాటలు విన్నారు అన్ని పన్నెండు మంది కాబట్టి వాళ్ళవడే నేమ్ మేం చూసినాం అంటూ చెప్తారు కానీ పౌలు చూడలేదు కదా పౌలు కేవలం దర్శనం కలిగింది మధ్యాహ్నం పూట యేసు రావుతో పాటు కలిసి తిరిగిన వాడు కాదైనా అయితే పౌలు ఏం చేసిండంటే నేను సేవ చేయాలంటే ఫస్ట్ పాయింట్ ఏంది యేసు రావు నిజంగా బతికి ఉన్నాడు ఆయన తిరిగి లేచిడు అని నేను అందరికి రుజుపరచాలంటే ఫస్ట్ నేను పోయి తెలుసుకోవాలా అని ఏం చేసిండు ఆ కొరతెలు రాసిన పత్రికల ధ్యానిస్తాము ఆయన పోయి అందరిని ఇంటర్వ్యూ చేసిండు నీకు అర్థమవుతుందా నేను చెప్తున్నమాట ఇంటర్వ్యూ చేసినట్టు ఏం చెప్పండి అర్థం కాదు ఆ పన్నెండు మందిని కలిసి మాట్లాడిండు చెప్పు ఆయన చనిపోయిన ఆయన చనిపోయి లేసినట్టు చూసినావు కదా అదంతా నాకు చెప్పు అది ఇంటర్వ్యూ అంటాం ఇట్లా మైక్ పెట్టుకుని వస్తా నీ దగ్గరికి ఎలక్షన్స్ టైమ్ లో టీవీ కూడా వస్తాడు మైక్ పట్టుకొని చెప్పు నా ప్రశ్నకి జవాబు దాన్ని ఇంటర్వ్యూ అంటారు ఇంగ్లీష్ లో అట్లా ఇంటర్వ్యూ చేసిండు ఆయన అందరినీ ఐదు వేల మందిని ఆడుంది బైబిల్లా ఆయన ఐదు వేల మందిని ఇంటర్వ్యూ చేసిన అంటే అంత ఈజీయా యేసు ప్రభు ఆయన తిరిగి లేచిండ్రు అని ఎంతమంది ఆయన చూసిండ్రో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి ఆ సాక్ష్యాలన్నీ జమ చేసుకుని ఇంక అప్పుడు సేవ స్టార్ట్ చేసిండు ఎందుకంటే నమ్మకంతో చెప్పడం వేరే రుజువుపరచడం వేరే నేను నమ్ముతా ఏసు ప్రభు ఎట రుజుపరుస్తా మీరు ఎప్పటి రుజువుపరుస్తారు మీరు ఏదన్నా ఒక్క ఉదాహరణ చెప్పండి మీరు వాక్యం ధర రుజువుపరుస్తారు వాడు విన్నాడు కదా బయటోడు వాక్యం నువ్వు నేను వింటాం ఎట్లా వింటాడు పాపం వాడికి అవన్నీ తెలుస్తాయా నాకు అలగ్గా అనిపించాలంటాడు ఒకటి ఉంది వెళితే సమాధి క్రైస్తవ జీవితానికి పునాది అంటాం మనం సమాధిలో లేడు కదా ఆయన అదొక ఆధారమా లేదా ఇరచకుంది సమాధి ఇరచగొద్ది సమాధి ఆయన అది లేవు ఎముకలి ఉండాలా కదా లేవు కదా అదొకటి సూచారా ఇంకేమిన్నాయా ఆయన తిరిగి లేచినాక ఎంతమంది కనిపించింది ఎవరు చెప్పగలరు పన్నెండు మంది కనిపించండా ఆ ఇద్దరు శిల్లా కనిపించిండా ఇవన్నీ సాక్ష్యాలు అన్నట్టు ఇంత సాక్షులు అన్నారు పన్నెండు మంది దాని తర్వాత ఇద్దరు దాని ఆ పుస్తకం మొదట అధ్యయంలో ఒక్కేసారి నూట మంది కనిపించిండా మొదట అధ్యయంలో వాళ్ళందరి సాక్షుల లేదా దాని తర్వాత ఇంకొకసారి ఐదు వందల మందికి ఒకేసారి కనిపిస్తారు ఆయన అక్కడ నుంచి వాక్యం ఆ మరొకసారి ఐదు మందికి ఒకేసారి కనిపించింది కాబట్టి ఒకరికి కనిపించిందంటే ఏ నీ నీ భ్రమ అని చెప్పచ్చు లేక ఏ నీ ఆలాపన అని చెప్పచ్చు కానీ ఒకేసారి నూట మందిని చూస్తే వాళ్ళందరికీ మెంటలా ఒకేసారి ఐదు మందికి కనిపిస్తే వాళ్ళకి మెంటలా చెప్పండి భ్రమనా ఆయన సజీవుడు అని ధైర్యంగా చెప్పగలిగిన వాళ్ళు మనం ఎట్లా చెప్తాం చెప్పండి నువ్వు నేను ఎట్లా చెప్తాను చెప్పండి ఈరోజు రెండు వేల సంవత్సరాల తర్వాత వాక్యం ధర చెప్తారు ఇంకేమో అంటే నేననేది ఏంటంటే వాక్యం ధర వాళ్ళు వాక్యాన్ని నమ్మరు కదా నువ్వు ఎట్లా రుజువుస్తావు ఆయన తిరిగి లేచి ఎట్లా రుజుపరుస్తారు కొత్తగా వినేసి వెళ్ళిపోతాం ఆదివారం మీ రోజు వాక్యాలు కానీ పాస్టర్ ఇది సవాల్ చేయాలి పాస్టర్ ని అడగాల ఒకటి ఆడియన్స్ నుంచి నువ్వు చెప్తుంది మంచిగానే ఉంది బయట వాడు అడుగుతున్నాను ఎత రుజు పరచాలా నాన్ క్రిస్టియన్స్ అనిల్ అడుగుతున్నా ఎరచాలా అంటే జవాబులు ఇవ్వాలి కదా మనం ఆ టైంకి మనం సిధపడుతున్నాం ఇప్పుడు ఇంకా విజృంభించి ప్రశ్నలు ఇస్తారు ఈ సంవత్సరం నేను మీకు చెప్పేసి స్నాడేది ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోతుంది విజృంభించి ప్రశ్నలు ఇస్తారు రుజువుపరచమా ఎత రుజువుస్తారు చెప్పండి రాలదారు ఇప్పుడు అందరు ముందు మిమ్మల్ని పబ్లిక్ పట్టుకుంటారు రుజు పరచండి అంటే రోజు పరుస్త చెప్పండి ఒక గొప్ప దైవచీన్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ ఆ టైంలో నేను ఒక గొప్ప దైవజనం గురించి మాట్లాడుతున్నాను ఆయన నైన్టీన్ అంటే మనకు అప్పుడే స్వాతంత్రం వచ్చింది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి మహా అంటే నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఆ దైవజనం అమెరికా నుంచి వచ్చి జవహర్ నెహ్రూతో పాటు కూర్చుండంట కూర్చొని జవహర్ లాల్ నెహ్రూ కాఫీ టీనే పెట్టిండట తాగండి అని మాట్లాడాక జవహర్లాల్ నెహ్రూని డైరెక్ట్ అడిగిందంట నువ్వు నీ నీ భవిష్యత్తు ఎట్లుందో నీకు తెలుసు అడిగిందంట లేదు నాకేం తెలియదు అంటే నువ్వు ఖచ్చితంగా నరకని పోతావు అని మొహం మీద దిక్కిండట మొహమ్ మీద అటువంటి సేవకులు దొరుకుతుంది అది సార్ జవహర్లాల్ నెహ్రూని పట్టుకోని మొహమ్ ఇది రికార్డింగ్ ఉంది అందుకు చెప్తున్నాను నేను మొహమ్మీ చెప్తుండ నువ్వు ఖచ్చితంగా నరకని పోతావండి అయన బాంబేలో పబ్లిక్ మీటింగ్ పెట్టి ఫార్టీ ఎయిట్ అనుకుంటా ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అట విపరీతమైన అద్భుతాలు జరిగినాయి ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్టేజ్ మీద పట్టుకురాజ్ మీద ఎట్లా ఎట్లా నువ్వు ఏసేవుడు అని చెప్తున్నావు మాకు ఎంత మంది అటువంటి సేవకుడిని పట్టుకుని ప్రశ్నలు ఆయన ఏం చేసిండే కదా మీకు చెప్పాలా కుంటూడలు అందరినీ బట్టి పైకి అద్దరి ఫైటింగ్ స్టేజ్ మీద పట్టుకొచ్చి చేతులు వట్టి లాగితే కుంటోలు కుంటూలు అందరు సీదా అయిపోయినారు అర్థమవుతుందా చెప్పండి అప్పుడు ఏం కావాల పరిస్థితి చూసిన పరిస్థితి ఏం కావాలా నేననేది ఏంటంటే యేసుప్రభుడు సజ్జుడని రుజువుపరచాలంటే ఎన్నో విధానాలుగా దేవుని నడిపిస్తుంటాడు వాళ్ళు చేసినట్లే నేను చేయాలనా చెప్పండి నీ విధానం వేరే నీకొక విధానం వేరే పౌలుకొక విధానం వేరే శిష్యులకు ఒక విధానం వేరే ఇప్పుడు పేపు ఏం చేసిండు కుంటోళ్ళు లేచిన లేపి నడిపిండ లేదా అంతే విధానం ఒక్కొక్కొక్క విధానంగా చూపిస్తుంటాడు ఎందుకంటే ఆయన దేవుడు సేమ్ ఉండడానికి అవసరం లేదు నీ ద్వారా నీకొక రూపకంగా నాకొక రూపంగా చేపించి ఆయన ఎంతో గొప్పవాళ్ళు చూపిస్తాడు ఒకటే స్టైల్ ఒకటే విధానంగా చేయని లేదు ఆయన రుజుపరచడానికి నేను చెప్తాను నేను ఎన్నో సంవత్సరాలు పుట్టుక నుంచే అనారోగ్యంతో పుట్టిన వాడిని ఎన్నో సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏ డాక్టర్ ద్వారా ఎంత మంది డాక్టర్లు ఆ పేర్లు కూడా నేను నోటి మీద ఇంగ్లాండ్ నుంచి వచ్చిన డాక్టర్లు కూడా నన్ను బాగా ఉన్నారు మళ్ళీ నేను మంచిగా నిండ్రు చెప్పండి నేను రుజుపరచగలనా లేదా ఏసు ప్రభు సజ్జుడని రుజుపరచగలనా లేదా రుజుపరచిన ఎందుకంటే ఏ డాక్టర్ నన్ను స్వసపరచలేదు ఏ మందు నన్ను స్వస్థపరచలేదు మళ్ళీ నాకు ఇప్పుడు స్వస్థత వచ్చింది ప్రభు నమ్ముకున్నాక అంటే నా నిజం కదా జీవం కదా నేను అనేది మీరు ఎట్లా రుజుపరుస్తారు ఏసు ఇక మీదట ట్రై చేసుకోండి రుజుపరచండి నేను అయితే అన్ని విధాలు నేర్చుకుంటున్నా రుజుపరచడానికి ఎందుకంటే నన్ను ఇంకా ఛాలెంజ్ చేసే ఉన్నారు ఇంకా రుజుపరచని ఛాలెంజ్ చేస్తాను కేసు ప్రభుత్వ దేవుడు అయితే రుజుపరుస్తావు అని నువ్వు క్రైస్తవన్ అయితే నీకు సునయాసంగా నేను బైబిల్ లో చూపిస్తా నువ్వు క్రైస్తవు కాకుంటే ఇంకొక విధంగా బయలుపరచాలి కదా ఇంకొక రుజు పరచాలి కదా రుజుపరుస్తావు నేను ప్రతి మనిషి మనుషులు కనుకున్న ప్రతి మత విధానాలు రాంగ్ అని రుజుపరుస్తాను ఇదే కరెక్ట్ బైబిల్ వాక్యమే కరెక్ట్ అని రుజుపరుస్తా ైబుల్ ఒక్కటే ఈ సృష్టి ఎట్లా ఆరంభమైందో చెప్పగలదు కరెక్ట్ గా ఏ మతం చెప్పలేదు ఈరోజు నేను చెప్తున్నా ఏ మతం చెప్పలేదు ఈ సృష్టి ఎట్లా వచ్చింది ఈ లోకంలోకి దేవుడు నరుణ్ణి ఎట్లా తయారు చేసిండు ఈ చెట్లు పుట్టలు ఇవన్నీ గ్రహాలు ఎట్లా వచ్చాయో బైబుల్ ఒక్కటే కరెక్ట్ గా చెప్పగలదు ఇంకా ఏ మతం చెప్పలేదు ఏ మతం చెప్పలేదు కాబట్టి పుట్టుకకు సంబంధించిన విషయాలు ఏ మతము కరెక్ట్ గా చెప్పనప్పుడు ఇదొక్కటే కరెక్ట్ గా చెప్తుందంటే ఇది కరెక్టా కాదా అసలు పరచాలని చెప్పే పాయింట్ అదే విధంగా ఏది మంచి చెడు రెండవ అంశం ఏది మంచి చెడు అనేది నీకు తెలుసు నీకు తెలుసు మంచి చెడు అంటే నీకు తెలుసు ఎవరు చెప్పాలి నీకు మంచి చెడు అని ఉదాహరణకి నరహత్య చెయ్యకుడి నరహత్య మంచిదా చెడ ఏ మతం లేనా చెడే ఉండాలి కదా మళ్ళీ వేరే మతాలలో చంపమని చెప్తున్నా లేదా ఏ మతమైనా కానీ ని శత్రువుని చంపమన్నదా లేదా మతం నీ మతం కొరకు ఎదుటి వాడిని లేదా అటువంటి మతాలు మన దేశంలో నీ సహోదరిని చంపచ్చు అన్న మతం ఉందా లేదా ఈ దేశంలో ధర్మం కొరకు నీ సహోదరులను కూడా చంపచ్చు నీ బంధువులను కూడా చంపొచ్చని ఉన్నదా మతం ఈ దేశంలో ఈ ఒక్క మతంలో నీ సహోదరిని ప్రేమించమని నీ సహోదర్ని క్షమించమని నీ శత్రువుని ప్రేమించమని నీ నిన్ను శపించే వాడిని ఆశ్రయించమని ఇది ఒక్కటే ఉంది కదా అవన్నీ ఒక రీతిగుంటే ఇది దానికి ఆపోజిట్గా ఉంది చెప్పటిప్పుడు ఏది కరెక్ట్ ఏది మంచి ఏది చేయడం చెప్తుంది మనుషులని చంపడము తప్పు అని రకరకాల మతాలు చెప్తున్నాయి కానీ ఇదొక్కటే విధానం చెప్తుంది మనిషిని చంపడం తప్పు నిరహతి చేయకూడదు కదా సమర్థించుతున్నాయి అన్ని మతాలు ఈ మతం సమర్థించదు అన్ని మతాలలో అపవిత్రంగా జీవించడం సబబు ఏ మతమైనా తీసుకోండి మీరు పేర్లు తీసుకోవడానికి అవసరం లేదు మనకి మీరు ఏ మతమైనా తీసుకోండి లైంగిక సంబంధాలు పరస్పరంగా వివాహం చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళతోని లైంగిక సంబంధాలు జీవించడము సమర్థించిన మతాలవన్నీ ఈ లోకంలో ఏ మతమైనా తీసుకోండి వాడు వీడిని వీడిని వాణ్ణి వాడి భార్య వీడి భార్య అట్లా జీవించారు ఆ మతాలలో ఈ ఒక్క మతంలోనే వివాహం బయట అటువంటి జీవన విధానం లేదు అని చెప్పింది ఇది ఒకటే ప్రపంచమంతట ఏది మంచి చెడు అని చెప్పేది ఇది ఒక్కటే అందుకు ఆ గుణగణలకి అలవాటైన వాడికి ఇది ఇష్టం లేదు అర్థమవుతుందా తాగద్దు తాగడము ఎఫెస్ గా రాసిన పత్రికలు ఉంటాయి వాక్యం మరియు మద్యంతో మత్తులై ఉండకుడి ఆత్మ పూర్ణులై అని ఈ వాక్యం చెప్తుంది ఈ లోకస్లోకి లేది లేదు ఈ వాక్యం ఎందుకో తెలుసా ఈ లోకం తాగుతా ఉంటుంది కాబట్టి ఇది ఏమంటుంది తాగొద్దు అంటుంది కాబట్టి ఇది సత్యం దీంట్లోకి వస్తే నేను తాగడం బంద్ చేయాలా నేను అబద్దంలో జీవిస్తా గాని సత్యం స్వీకరించె అర్థమవుతుందా అందుకు ప్రతి మతంలో త్రాగడం సమర్థించుకుంటారు ఇందులో లేదు ఈ విధానంలో లేదు బైబుల్ విధానం లేదు చివరిగా ఏ మతం కూడా చెప్పదు నువ్వు చచ్చిపోయాక ఎక్కడ పోతావో ఏది చెప్పలేదు ఒక మతనే చెప్తారు స్వర్గం పోతావు నరకం పోతావు అని ఎట్లా పోతావు చెప్పలేరు ఎట్లా పోగలవు చెప్పలేరు ఉదాహరణకి ఈ దేశపు పెద్ద మతంలో ఏమంటారంటే నువ్వు తీర్థయాత్రలు పోతే గానీ నువ్వు స్వర్గప్రాప్తి నీకు లేదు ఎన్న తీర్థయాత్రలు తెలుసా మీకు ఎవరికన్నా చెప్పండి ఎవరికన్నా ఎన్నునే కంప్లీట్ చేసుకోవాలా ఎన్నునే తెలుసా మీకు అవన్నీ నాకు తెలిసిన కాడికి తొమ్మిదేము కదా తొమ్మిది స్థలాలున్నాయి ఈ దేశంలో పీఠాలు పీఠాలు అంటారు స్థలాలు అవి ఆ స్థలాల పోయి మొక్కులు చెల్లించుకోవాలా ఎప్పుడు జలించుకోవడం తెలుసా నేను చెప్తున్నా ఎంత కష్టము ఆ మతంలో ఎంత కష్టము మొక్కులు చెల్లించుకోవడం రిటైర్ అయినాక మోకల నొప్పులు నడుము నొప్పులు నిలబడే స్థితిలో నడవని స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు పోతుంది తొమ్మిది పీఠాలు తొమ్మిది కాదు కదా ఒక్కదానికే పోయే వాళ్ళ టైం ఒక్క పీఠం పోయేస్తే గొప్ప అక్కడికే పోతాయి అన్ని ఆ పీఠాల గోచే మధ్యలోనే పోయే కూడా ఉన్నారు చాలా మంది నాకు తెలుసు తొమ్మిది పీఠాలు ముగించకుండా కాలం ముగించుకునే వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళు నరకం పోయిందా పర్వకం పోయిందా అట్లా ప్రకారంగా తొమ్మిది పీఠాలు ముగిస్తేనే నీకు మోక్షం అని చెప్తుంది మతము మళ్ళీ వీడు ఒకటి ఫీటం కూడా అతం కాకుండా మతం ముగించుకుంటే జీవితము మళ్ళీ వాడు ఏడుగుయినట్టు వాళ్ళ మతం ప్రకారంగా చెప్పలేరు వాళ్ళు ధైర్యంగా చెప్పలేరు సరే ఒకడు ఏదో కష్టపడి తొమ్మిది ఫీటాలు ముగించుకుండా అనుకోండి తొమ్మిది ఫీటాలు ముగించుకున్నాక గ్యారంటీ ఉందా నువ్వు పోవడానికి గ్యారంటీ లేదంటారు వాళ్ళు గ్యారంటీ లేదంటారు అర్థమవుతుందా ఈ సిస్టర్ వాళ్ళు బ్రదర్ వాళ్ళు వచ్చిన మతం గురించి నేను చెప్తున్నా ఆ మతంలో ఏముంది తెలుసా నీకు స్వర్గ ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలా అంటే నువ్వు నీతి కరాలు చేయాలా మళ్ళీ నీతి కార్యలు చేసిన గ్యారంటీ ఉందా స్వర్గాన్ని పోరానికి లేదు వాళ్ళు ఎట్లా అల్లాకి ఇష్టం ఉంటేనే అల్లా ఎవరి మీద ఇష్టపడతాడో వాన్కే స్వర్గ ప్రాప్తి అప్పుడు నేను ప్రశ్నిస్తున్నా నువ్వు అంటే అల్లాకి ఇష్టమో లేదా అయితే తెలుసు నీకు నాకు ఈరోజు ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నప్పుడు నాకు గ్యారెంటీ కావాలా నేను ఫలాని మతంలో ఉన్నవాడిని నాకు గ్యారెంటీ ఉందా నా నేనంటే అల్లాకి ఇష్టమా నేను గ్యారంటీగా పర్లోకం పోతానంటే ఏ ముర్షదు ఏ ఉస్తాదు ఏ ముల్లా ఎవ్వరు చెప్పలేరు ఎవ్వరని అడగండి మీరు ఎవ్వరు చెప్పలేరు గ్యారంటీ లేదు ఒక్క బైబిల్ అనే గ్యారంటీ ఉంది ఒక్క బైబిల్ అనే గ్యారంటీ క్రీస్తు చేసినందు వాడికి ఏ శిక్ష గ్యారంటీ నాకు నేను గ్యారెంటీగా పర్లోకానికి పోతాను ఎట్లా చెప్పగలవు అరే ఇక్కడ సాక్ష్యం ఉంది వాక్యం ఉంది నాకు పాపక్షమాపణ పొంది పరిశుద్ధంగా జీవించిన వాడు అందరూ పరలోకానికి అర్హులు అని ఇక్కడ వాక్యం ఉంది ఏ పుస్తకంలో లేదు గ్యారంటీ అట్లా నేను ఎన్నో రుజుపరచగలను అంటే నేను అనేది ఏంటంటే అధికంగా తెలివి ఉన్న వానితోని ఎట్లా మాట్లాడి రుజుపరచాలా తెలివి లేని వాటితోని అంటే చదువు లేని వాళ్ళతోని మాట్లాడి వాని ఎట్లా రుజుపరచాలా అవి మీరు నేర్చుకోవాలి ఈ సంవత్సరం అర్థమవుతుందా నేర్చుకోకపోతే పబ్లిక్ మీరు రిజర్వ్ పోగొట్టుకుంటారు నేనేం సిగ్గుపడా ఈజ్ పోయినా నాకు పర్లేదు అర్థమవుతుందా నేను ఓడిపోయినా పర్లేదు కానీ అయినా గెలవాలా ఏసువాలా గెలవాలా లేదా కానీ క్రైస్తవ జీవితం ఎంత భయంకరంగా జీవిస్తుంది నేను చెప్తున్నాను మీరు ఇవన్నీ మంచిగా సిద్ధపడుతున్నారు కానీ గొప్ప జనం చాలా భయంకరమైన జీవితం జీవిస్తారు ఈరోజు అంతా తింటారో తాగుతారో డాన్సులు చేస్తారు నాకు తెలుసు ఎందుకో తెలుసా నాకు రోజు దిన ఉన్నారు కదా మాంసం తిన్నలే తాగలే సినిమాలు చూడలే షికారులు తిరగాలి మంచి బట్టలు వేసుకోలే ఉన్నారు మరి అది అంత ఇప్పుడు బయటకు వస్తుంది అంత ఈరోజు అంతా బయటకు వస్తుంది ఎంత త్యాగం చేసినో దానికి డబుల్ ట్రిబుల్ దాన్ని ఇంగ్లీష్ లో కాంపెన్సేట్ చేస్తారు అన్నట్టు దాన్ని తెలుగులో మీరు చెప్పాలా అంతా త్యాగం చేసిన దాన్ని ఇప్పుడు అంతా జమ చేసుకొని గుంజుకుంటారు అన్నట్టు నలభై దినాలు తినేదా పోగొట్టుకున్న దానికి న్యాయం చేస్తారు డబుల్ ట్రిబుల్ డబుల్ ట్రిబుల్ దిన్పు అన్నట్టు ఇప్పుడు ఈరోజు అర్థమవుతుందా కష్టం అట్లా ఉంటే అర్థమవుతుందా నాకు తెలిసి ఒక వ్యక్తి గురించి మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు కానీ మంచి భక్తి ఆయన భక్తి ఎట్లుందంటే ఉపాసం చేస్తే మటుకు ఇంట్లో అందరితో ఉపాసన చేస్తాడు ఆయన దగ్గర ఉంటుంది అందరితో ఉపాసన చేపిస్తాడు మంచిదే అట్లాంటి నేను కూడా ఉంటాను ఎందుకంటే నాకు కూడా ఉపాసన చేయడం అంటే చాలా ఇష్టం కఠినంగా ఉంటాను నా ఉపాసం మరి కఠినంగా ఉంటుంది అది ఉండాలా ఎందుకంటే ఏ ఉన్నప్పుడు నేను కూడా ఉండగలను కానీ నలభై నెలలు ఉండదు ఈ నలభై నెలలు కాకుండా ఉత్తప్పుడు ఉంటుంది అదే ఇది ఆచారం అయిన దినమాలంటే నలభై నెలల తర్వాత ఉపాసన ఈ రోజు ఎవడ ఉంటాడు ఉండొచ్చు కావాలనుకుంటే నేను అనేది ఆచారాన్ని నుంచి బయట రావాలంటే మీరు అట్లా తయారుగా గుడ్ ఫ్రైడే రోజు ఎందుకు ఉపాసం ఉండాలా త్వరగా చెప్పారు పాస్టర్ గుడ్ ఫ్రైడే గుడ్లు తినాలా బ్రదర్ అంట ఎందుకంటే అది గుడ్ కదా బ్యాడ్ ఫ్రైడే అయితే తినొచ్చు అరే గుడ్ ఫ్రైడే కదా మళ్ళీ గుడ్ ఉండాలా కదా నేనైతే చికెన్ తిన్నా చెప్తున్నా మీకు నిజంగా చెప్తున్నా నేను చికెన్ తిన్నా నేను సరే ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి ఉపాసం ఉంటే మటుకు పర్ఫెక్ట్గా ఉపాసం ఉండాలా ఎట్లా ఉండాలా ఇంకా మా నీళ్ళు ఫ్రూట్స్ జ్యూస్ కొంతమంది ఫ్రూట్స్ ఈ ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా ఉపవాసం ఉన్నాడు ప్రతి రోజు మూడు రోజులు ఏమో ఉపవాసం ఉన్నాడు పొద్దున సాయంత్రం వరకు కఠినంగా ఉపాసం ఉండి సాయంత్రము పని పంపించింది ప్రెసిడెంట్ హోటల్ పోయి బిర్యానీ ప్యాకెట్లు పట్టుకరా ఫ్యామిలీ ప్యాక్స్ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము ప్రెసిడెంట్ హోటల్ బిర్యానీ కావాలా ఇక్కడ ఆయన ఇల్లు ఉండేమో మాసాప్ ట్యాంక్ ఇది ఎప్పుడు చూపిస్తుంది మాసాప్ ట్యాంక్ ఇల్లు ప్రెసిడెంట్ హోటల్ ఎక్కడ ఉంది తెలుసు మీకు సారీ ప్రజెంట్ చాలా దూరం అది నువ్వు పొద్దుని చూడ ఉపాసము కాంపెన్సేట్ చేసుకుంటు ఏమంటారు దాన్ని లెవెల్ చేసేస్తు ఎంత ఉపాసం ఉన్నాడో అంతా లెవెల్ చేసేసుకున్నాడు న్యాయం చేస్తుంది అరే తెచ్చుకున్న దానికి న్యాయం చేయాలట్టర్ అంటున్నాడు న్యాయం చేయడం అంటే ఆయన అదే సార్ తో మన ఫ్రెండ్సే కదా కాబట్టి నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను కదా మీరు తిన్నప్పుడు మీరు ఎక్కడ పోయి తిన్నా ఏం చేసినా ఏ పాటిపైన కొంచెం ఆకలి పెట్టుకొని రండి ఎప్పుడైనా కాని ఎక్కడ పైన కాని తినకండి కొంచెం ఆకలి పెట్టుకునే రండి ఎందుకో తెలుసా ఇంకెక్కడన్నా కూడా పెడతారు కాబట్టి జోక్ చేసిన కాదు కొంచెం ఆకలి ఎప్పుడు ఉండాలా కొంచెం ఆకలి ఎప్పుడు ఉండాలా ఫుల్ తినకండి ఇది అవ ఈ లోపల మెషిన్స్ అన్ని వీక్ అయిపోతుంటాయి ముప్పై ఏళ్ళు దాటితే వీక్ అవుతుంది ముప్పై ఏళ్ళు దాటాక ఇంకో ఇంకెక్కు తినకండి ఎంత అవసరమైతే తినాలి మనం అది నేను చెప్పేది నువ్వు తినకున్న నలభై రోజులు ఏస్ ప్రావు రోజులు ఉండగలిగింది కదా మరి ఈ లోకమంతా నలభై రోజులు ఉండదా లేదు చాలా మంది ఉపాసం నలభై రోజులు ఉండాలా లేదా వాళ్ళు ఎట్లా ఉండగలిగారు అంటే అందరం ఉండగలమని కదా చెప్పడానికి కానీ ఎందుకుంటున్నావు అనేది అర్థం కాకుండా ఉంటే వేస్ట్ అన్నట్టు ఉపాసం దానికి పవర్ రాదు నువ్వు ఎప్పుడైతే ఉపాసం ఉంటామో నీ అంతరంగ పురుషుడు బలపడతా ఉంటాడు నువ్వు తినే కొద్దీ నీ శర్రం బలపడతా ఉంటుంది నీ అంతరంగ పురుషుడు లేక అంతరంగ వ్యక్తి బలహీనమైపోతా ఉంటాడు నీ శరాన్ని పోషించే లోపల మనిషి బలహీనమైపోతుంటాడు ఉపాసం ఉండే కొద్దీ అతను బలవంతం అవుతుంటాడు లోపల అతను బలవంతుడు అయితే తెలుసా నీ సేవ పవర్ఫుల్ గా తయారవుతుంది నీకు తెలుసు కదా ఒకప్పుడు మనం చేతులు పెట్టక ముందే బడి పెట్టాలి మనుషులు ఆ రోజుల పవర్ ఇప్పుడు లేదా పవర్ ఇప్పుడు కూడా అదే పవర్ ఉంది ఇప్పుడు ఇంకెక్కుంది పవర్ చూసేటే తెలుస్తుంది ఆ పవర్ ఎట్టుందో కదా ఈరోజు చూసేదా పవర్ ఉంటది అన్నట్టు ఆ పవర్ ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది మన లైఫ్ లో మనము ప్రతిరోజు అద్భుతాలు చూస్తూనే ఉంటాం ప్రతిరోజు చూస్తూ ఉంటాం అద్భుతాలు మీ అంతరంగ పురుషుణ్ణి మీరు బలపరచుకోండి ఫాస్టింగ్ ప్రార్థనల ద్వారా చాలా బలపరచుకోవాలనేది అయితే నేను ఫాస్టింగ్ గురించి ఒకటి విషయం చెప్దాం అనుకున్నా కానీ ఎందుకు నా మైండ్ డిస్టర్బ్ అయింది ఈ రోజు ఒద్దరి నుంచి నేను ఆల్మోస్ట్ ఒక నాలుగు గంటలు దేవుని వాటిని ధ్యానిస్తూనే ఉన్నాను స్టార్ట్ చేసినట్టు ఆపలేను ఆ వాక్యం ధ్యానించడం ఒక్కనే ఉన్నప్పుడు ఇంకా బాగా ఒక్కనే ఉన్నప్పుడు ఏం చేస్తాను ఇంకా ఎక్కువ పోతుంటుంది టైం అవన్నీ పర్ఫెక్ట్ గా ధ్యానించాల మైండ్ రిజిస్టర్ చేసుకోలేదు నువ్వు ఎన్ని రాసుకున్నా ఉండవు మైండ్ బలపరచుకోలేదాన్ని అయితే ఈరోజు ఉదయం నేను న్యాయాధిపతుల గ్రంథంలో ఒక వాక్యం ధ్యానిస్తున్నాను అయితే అది మీకు చెప్పాలన్నా వద్దా చెప్పాలన్నా వద్దా అని ఉంది కానీ ఆల్రెడీ అది ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ ఓపెన్ అయిపోయానికి ఎందుకు చెప్పొద్దు చెప్పేస్తే ఇంకా ఇంకొక ఐదు నిమిషాలలో వాక్యాన్ని ముగిస్తాను త్రీ ఓ క్లాక్కి కదా ఇంకా మూడు నిమిషాలు ఉన్నాయి టైం అయితే న్యాయపతుల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై అధ్యాయము చాలా ఇస్రాయల్ ప్రజలలో ఒక బహుభయంకరమైన కార్యం జరిగింది బహు కఠినమైన కార్యము బహు అసహ్యమైన కార్యం జరిగింది ఇస్రాయల్ దేశంలో న్యాయధిపతుల గ్రంథంలో ఏం జరిగిందంటే మీరు చదవకండి నేను టైం ఎందుకంటే మీరు చదువు అంతా టైం పోతుంది మీరు తర్వాత చదవండి నేను ఒకటే వాక్యం చదివిస్తాను దాని తర్వాత అక్కడ ఏం జరిగిందంటే న్యాయధిపత్రులు అంటే మీకు తెలుసు కదా ఒక న్యాయధిపతి ఇస్రాన్ని పరిపాలించేవాడు వాళ్ళ కష్టాలు నష్టాలన్నీ చూసుకునేవాడు అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక లేవి గౌత్రికడు అంటే ఒక పాస్టర్ మీరు జాగ్రత్తగా వినండి ఇప్పుడు అక్కడ చూడకండి ఆ తర్వాత చూసుకోండి అది మీ దగ్గరనే ఉంటుంది నేనైతే ఉండను తర్వాత కదా ఆ తర్వాత చూసుకోండి అవన్నీ పుస్తకాలు ఒక లేవి లేవియుడు అంటే పాస్టర్ లేక యాజకుడు ఒక యాజకుడు ఒక స్త్రీని వెంట పెట్టుకుని పోయిందంట దేవుని మందిరానికి పంతొమ్మిది అధ్యాయంలో అర్థమవుతుందా ఈ స్త్రీ అక్కడైతే అట్లా లేదు భార్య బాగా అర్థం చేసుకోండి మన భాషలో చెప్పాలంటే భార్య కాని భార్య అంటే మర్యాద స్త్రీలకు మర్యాద ఇవ్వాలి కదా మనం భార్య కాకుండా భార్య లాగా జీవించే స్త్రీ అని చెప్తే ఇంగ్లీష్ లో కాన్క్యూబైన్ అంటారు దాన్ని నేను తెలియలేదు ఇంకా అయితే ఒక యాద కూడా దేవుని మందిరానికి పోతున్నాడు ఎంతో దూరం ప్రయాణం చేస్తున్నాడు దేవుని మందిరం కోరు ఉంది మందిరం ఆ రోజునలో ఆ మందిరానికి పోతున్నాడు పొయోటోడు ఏం చేస్తున్నాడు భార్య గాని భార్యను తీసుకొని పోతున్నాడు లేవీయుడు యాజకుడు చేస్తున్న పని ఏంది వ్యభిచారం అర్థమవుతుందా ఇది పాయింట్ ఇది మీకు అర్థమైతేనే పంతొమ్మిది అధ్యాయం అర్థం అవుతుంది లేకుండా అర్థం కాదు ఇరవై అద్యం పంతొమ్మిది అధ్యాయాలు రెండు అధ్యాలు అర్థం కావాలంటే ఈ పాయింట్ అర్థం కావాల మీకు ఒక యాజకుడు అంటే ఒక సేవకుడు ఒక స్త్రీ తీసుకొని ఎంతో దూరం పోతున్నాడు చెప్పండి ఏము నిండా మైండ్ లో దేవుని సన్నిధికి పోాలనుకున్నాడు ఆ సన్నిధి చాలా దూరం ఉంది కొన్ని కిలోమీటర్ల దూరం ఉంది ఆమెను తీసుకొని పోతున్నాడు గాడిదే ఉంది ఆ రోజు గాడిదల మీదే బయటవాళ్ళు ఆమెను తీసుకొని ఆ మందిరానికి ఆ ఆ స్థలానికి అయితే ఒక్క స్థలం వచ్చింది ఈ రోడ్ మీదకి ఇట్లా పోవాలనా ఈ రోడ్ మీదకెళ్ళి ఇట్లా పోవాలనా మనకు గుడి ఉంటుంది మా ఇంట్లో ఇప్పుడు ఇక్కడ రావాలంటే ఈ బ్రదర్ ఏం చేస్తాడు అట్ల పోతే గుడి దగ్గరికి వెళ్ళంటాడు నాకేమో ఈ మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళి రావాలనిపిస్తుంది మీ ఇంటికి రావాలంటే మెయిన్ రోడ్ ఉంది కదా అజీర్ నగర్ చౌరస్తా ఇట్లా రావాలనిపిస్తుంది కానీ ఈ బ్రదర్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వద్ద నా అట్లకెళ్ళి వస్తాం షార్ట్ కట్ అంటాడు అదే అది ఎవ్వరాడు ఆ రోడ్ ఎంటీగుంటది ఎప్పుడు అన్నకెళ్ళి తీసుకొస్తారు అన్నట్టు వీళ్ళు సరే నేను వాళ్ళ మాట వింటాను కానీ నాకు మటుకు ఇక్కడికి వెళ్ళి రావాల ఆశ ఉంటది అర్థం అవుతుందా చెప్పేది ఎందుకంటే స్ట్రెయిట్ రోడ్ ఒకేసారి రావచ్చు కొంచెం దూరం స్ట్రెయిట్ అనేసి అయితే మనందరికి ఇదే సమస్య దేవుని మందిరానికి పోతున్నాము ఎట్లా పోవాలా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా కాని ఇక్కడ యాజకుడు అంటే సేవకుల గురించి నేను చెప్తున్నా ఏం జరిగిందంటే ఈ స్త్రీని వెంట పోయిండు పోయి మందిరానికి పోవాల అయితే ఒక స్థలానికి వచ్చినాడు ఈ ఈ రోడా బెన్యామీని గోత్రం ఉండే వాళ్ళ జగ వాళ్ళ ఏరియా వాళ్ళ సిటీ బెన్యామీన్ సిటీ ఈ రోడ్ అనిల సిటీ ఎవరవుతుంది ఇప్పుడు అనిల దారం ఇది ఇదేమో బెన్యామీల ద్వారం ఇక్కడ నిలబడి ఇప్పుడు అనిల ధరలకి వెళ్ళిపోతే కూడా షార్ట్ కట్టే దేవుని మందిరానికి కూడా ఇదేమో బెన్యమిన్ల గోత్రం వాళ్ళ పట్టణంలోకి వెళ్ళిపోవాలా అయితే లేబీయుడు ఒక గోత్రం బెన్యమిన్లు ఇంకొక గోత్రం ఇదే అనిల స్థలం అయితే ఆయన ఫస్ట్ తలంపు ఏమొచ్చిందంటే అనిల స్థలంలోకి వెళ్ళిపోతే షార్ట్ మంచి కూడా అనుకున్నాడు అనిల స్థలంలోకి వెళ్ళి ఎందుకు పోవాలా నేను లేబీ నేను బెన్యమి గోత్రంకి వెళ్ళిపోతా అని తీర్మానించుకొని అండగి ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలి దేవుడు ఫస్ట్ నీకు ఏ తలం ఇచ్చిండు అనిల తల అనిల మార్గంలో బొమ్మనుడు తను నువ్వు పోయింది దేవుని బిడల మార్గం అనుకుని బెన్యమీన్ గోత్రం పోయినాడు అక్కడ పోవడం వల్ల ఏం జరిగిందో అక్కడ ఉంది పంతొమ్మిది అధ్యాయంలో బెన్యమీను గోత్రంలో ఒక చిన్న గుంపు పోగిరొళ్ళు ఈయన ఎంట పడిన్రు ఈ అజక్కుని ఎంట గాని భార్య అది ఇప్పుడు ఏం జరిగిందంటే ఈయన కొంచెం దూరం ఈయనకి ఎవ్వడు స్థలం ఇస్తలేడు ఎవడు ఇంట్లో స్థలం ఇస్తలేడు అంత చీక్ రేపు టెంపుల్ మందిరానికి పోవాలా ఈ నైట్ పండుకోవాలా బస చేయాలా ఎవ్వరు స్థలం ఇవ్వలే ఆయనకి ఎవరు ఎందుకు ఇవ్వరు చెప్పండి ఎందుకు ఎవరు చెప్పండి స్థలం ఎందుకు ఎవరు స్థలం చెప్పండి నైట్ నైట్ ఇట్లా భార్య ఉంది నీ భార్యనా కాదు నువ్వు యాచకుండా మరి నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు నువ్వు యాచకుండి నువ్వు భార్య కానీ భార్యను పెట్టుకొని వచ్చిందావు మా ఇంటే బస చేయమంటున్నావు నువ్వు తప్పు చేసినవి నేను నీకు అని ఎవడు ఇవ్వాలే స్థలమైనవి అయితే ఒక ముసలైన స్థలం ఇచ్చింది ఒక ముసలైన స్థలం ఆయన ఇంట్లో పోయి పండుకున్నారు పండుకున్నప్పుడు ఆ టైంకి బెన్య మీను వచ్చి పడిన ఇంటి మీద కలుపుగొచ్చారు ఆ పంపు మాతో పాటు లోతుత్తో మాట్లాడిందా లేదా సేమ్ స్టోరీ సేమ్ స్టోరీ లోతుతోని వాళ్ళందరూ వచ్చి మీ దగ్గరకు వచ్చారు కదా ఇద్దరు వ్యక్తులు వాళ్ళని మా దగ్గర పంపు అంటే పురుషులు పురుషులు జీవించే కాలం అది ఈ రోజు ఉంది ఈ కాలం హైదరాబాద్ లో అయితే ఆ యాజకుని మా దగ్గర పంపించి అప్పుడు ఈ ముసలి అరే అది అన్యాయం యాజకుడు లేవీయుడు మనట తప్పు పని చేయడానికి వీలైదు కావాలంటే ఇంకా స్త్రీలున్న స్త్రీలను తీసుకొని అంటే ఆయన కానీ ఆయన వాళ్ళు ఏం చేశారు అంటే పోకిరోళ్ళు ఆ ముసలైన బలవంతం చేయడం వల్ల ఆ ఆ స్త్రీ గాని భార్య గాని భార్యను తీసుకొని పాపం ఆమెని చెడుపేసి తెల్లవారి జామున ఆ ముసలాన్ ఇంటి ముందు పడేసిపోతారు అయితే ఈయన యాజకుడు పాపం యాజకుల పాలసీ చూడండి ఇది ఎరుసలేం నుంచి వచ్చిండు ఈయన బేట్ నుంచి వచ్చిండు బెత్లహేం యూధా నుంచి వచ్చిండు అదే రీతిగా మనం చూస్తాం కృత నిబంధనకు వస్తే బెత్లహేమ్ యూధ నుంచి ఒకడు వైండు ఎరికోపట్నాన్ని బయలుదేరిండు బెత్లహేమ్ యూధా నుంచి సేమ్ స్టోరీ చెప్తున్నాయి బైబుల్ అంతా తిరిగి తిరిగి నెరవేరుతుంటది గ్రామ్ ఫోన్ లాగా మనమే వాటిని అర్థం చేసుకోలేకున్నాం తిరిగి తిరిగి జ్ఞాపకం చేసినాడు దేవుడు ఎందుకు జ్ఞాపనం చేసాడు పాత నిబంధన కాలంలో ఏం జరిగిందో కృత నిబంధన కాలం కూడా అదే జరుగుతుంది నీ కాలంలో బాటంగా ప్రపంచం జరిగింది మీరు ఇంకా కళ్ళు మూసుకునే ఉన్నారు మీరు తెలుసుకుంటలేరు ఈ సేవా జీవితంలో మనం ఇవి తెలుసుకోకపోతే మటుకు తెలుసుకోకపోతే మటుకు మన సేవ నిష్ఫలం అయిపోతుంది అది కావద్దు ఎందుకంటే ఆయనలో మనం సంపూర్ణ గుడు పౌలు సంపూర్ణంగా నువ్వు తయారు నేను ఇంకా వాక్యాన్ని ముగించేస్తే చూడండి ఏం జరిగింది పొద్దున్నే లేచింది లేవి యాజకుడు లేసి ఆమె లేదలేసిన అప్పుడు ఏం చేసిండు గాడిద మీద వేసుకుని ఆమె ఇంటికి తీసుకుపోయింది ఇంకా గుడికి పోలే ఎట్లా పోతాడు గుడికి గుడికి పోలే ఆమె చేసిన తప్పులని మీకు తెలుసు ఒక యాజకుడు అట్లాడే తప్పు చేసిండు దేవుని మందరంకి పోతున్నాడు ఏం చేసుకుంటా పాపం తీసుకుంటా అప్పుడు ఏమైంది ఇంకా ఇంటికి పోయి ఏం చేసిండు తెలుసు ఆయన చూడు లేవి యాజకుల గుణగణం ఎట్లుంటుంది అనేది నేను చెప్తాను మీకు సేవకుల గుణం ఎట్టుంటుంది ఆయమలు ముక్కలుగా గోసిండు అక్కడుంది వాక్యం నేను అందుకే మిమ్మల్ని చదువు తప్ప డిస్టర్బ్ అయిపోతారు నేను క్లుప్తంగా చెప్పేస్తాను ఐ మీన్ ముక్కలు ముక్కలు పన్నెండు ముక్కలు చేసిండు ఆమె బాడీని ఆమె శరీరాని కీళ్లు ఎక్కడెక్కడ కీళ్లు ఉంటాయో కీళ్ళు అన్ని ముక్కలు పన్నెండు ముక్కలు చేసి పన్నెండు గోత్రాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ముక్క పంపించండి పోస్ట్ కొరియర్ చేసిండు పాస్టర్ అది ఏమన్నా మంచి తలంప చెప్పండి ఆ మీన్ పోయి సమాధి చేయాలి కదా అషవడం చేస్తుందా అట్లా తయారు అంత కఠినంగా ఎందు తయారండో ఊహించుకోండి నేను బాగా మీకు చెప్పాడు ఏంటంటే ఆయన చేసిన దానికి ఇస్రాయల్ గోత్రాలందరూ కొట్కసాస్తారు వేల మంది చచ్చిపోయారు దాని తర్వాత అప్పుడు ఆ పన్నెండు గోత్రాల నుంచి పెద్దలందరూ వచ్చి మన ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన కాలం వదులుకొని ఈ రోజు వరకు ఇటువంటి కార్యం జరగలేదే మన మధ్యలో ఎవరిది చేసింది అంటే కొంతమంది బెన్నెమీనులు అందరు బెన్నెమీనులు పాపి అని చెప్పడం కదా కొంతమంది తప్పు చేసినారు అయితే ఈ పన్నెండు మంది గోత్రీకులు ఏం చేశారు దేవుని సన్నిధికి వచ్చారు ఒకసారి పద ఇరవై అధ్యాయం దేవుని దగ్గరికి వచ్చారు దేవా మేమేం చేయాలా విలన్ ఈ బెన్యామిలన్ ఏం చేయాలా వాళ్ళ మీద మా కోపం రగులుకుంది మేమేం చేయాలి ఎటువంటి ఎవ్వరు చేయలేదు ప్రవ్వా నువ్వేం చేయాలని చెప్తే మేము అది చేస్తాం ప్రవ్వా ఎవరు పోవాలా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు పద్కొండు గోత్రీకులు ఒక దిక్కు అయిపోయినారు బెన్యామీని గోత్రం ఒక దిక్కు అయిపోయినారు ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు వాళ్ళు కొట్టుకోవాలంటే ఒకటి ఒకటి కొట్టుకొని చచ్చిపోవాలందరు ఒకటి ఒకటి యుద్ధం చేసుకోవాలి యుద్ధం స్టార్ట్ అవుతుంది ఇక్కడ అయితే అంటే ఏంటి సహోదరులు కొట్టుకోవడానికి సవడానికి సిద్ధంగా ఉన్నారు బెన్యామీలు ఏం చేసేవారు కదా సార్ మేము మేము ఒప్పచెప్ప మా పోకి ఈ విషయం నాకు కూడా చాలా నేను చాలా డిస్టర్బ్ అయినా పొద్దున బాబా బెన్యామీని మళ్ళీ వాళ్ళలో కొంతమంది తప్పు చేసినారు లేవినీ విషయంలో ఆ స్త్రీ విషయంలో వాళ్ళు కూడా పాపు కదా మళ్ళీ తగిన బెన్యామీళ్ళు ఎందుకు ఒప్ప ఇప్పుడు మీ ఇంటికి పోల్సరారు మీ కొడుకు తప్పు చేసినట్టు మీరేం చేస్తారు వెళ్ళి వెళ్ళి మాతో మా పోలు మా మా మా మా మా మా మీరు ఆపుతుంటారు మరి మీ బాబు పాపం తప్పు చేసిండు కదా మీరు ఎందుకు పంపరు అక్కడ జరిగింది అదే కొంతమంది పోకి రోజు ఇట్లా అమ్మాయిని చంపడం చేయడం చేసిండ్రు మరి మీరు ఏం చేస్తున్నారు వాళ్ళని కాపాడుతున్నారు సమర్థిస్తున్నారు సమర్థించినప్పుడు ఏం జరుగుతుంది ఈసెల్ఫ్ వాళ్ళు ఇట్లా కాదు వెన్నేమి రండి వాళ్ళని మొత్తం నిర్మూలన చేస్తాం అది ఫలంపు బాగుందా ఒక గోత్రాన్ని తుడిచి వేస్తామని డిసైడ్ అయిపోయారు అక్కడ జరిగింది అది అయితే దేవుని సన్నిధికి వచ్చారు ఇప్పుడు ఒక వాక్యం నేను చెప్పిచ్చేసి ముగించేస్తా ఎందుకంటే ఇవన్నీ మీరు చాలా కాలం కిందట ధ్యానించినారు ఇరవై అధ్యయం పద్దెనిమిదవ వీరు లేచి బేతెలుకు అక్కడ ఉండే దేవుని మందిరం ఆ రోజుల్లో సొలమాన్ మందిరం ఇంకా కట్టలే వీరు లేచి బేతెలుకు పోయి ఇస్రాయలియలు బెన్యామిలతో చేయవలసిన యుద్ధం నాకు మాలో ఎవరు ముందుగా వెళ్లవాలనని దేవుని యుద్ధం మనవి చేసిండ్రు ఆ రోజున చేసేవాళ్ళు దేవుని దగ్గర పోయి ఆడేటోళ్ళు అయితే దేవుడు మాట్లాడటాడు ఎట్లా మాట్లాడుకోవాలి సార్ ఆ రోజులలో ఏముండనంటే ఇట్లా ఒక పెద్ద బట్ట పైనుంచి కింది వరకు ఒక పెద్ద బెడ్షీట్ లాగా కట్టి దాని మీద పన్నెండు రాళ్లు రంగుల రంగుల రాళ్లు పెట్టేటోళ్ళు వాటిని ఊరిము తుమిము అనేటోళ్ళు ఆ పదాన్ని బాడ్యూటోళ్ళు అయితే దాని దగ్గర పోయి ప్రార్థన చేసి దేవా చెప్పు దేవా అంటే ఆ రాళ్లు మెరిసేరి అన్నట్టు లైట్స్ లాగా మన ఎల్ఈడి బల్బ్స్ ఎట్లా మెలుగుతాయి అట్లా వెలిగేది అన్నట్టు వెలిగినప్పుడు దేవుని స్వరం విన్నట్టు అన్నట్టు వాళ్ళు దాని ప్రకారం ముందు పెట్టారు ఆరోలల రోజుల దేవుడు ఊరీము తుమేము ద్వారా మాట్లాడేటోడు విశాల్పల్త దాన్ తర్వాత ప్రవక్తల ద్వారా మాట్లాడిండు దాని తర్వాత ఏ స్వర్తో మాట్లాడిండు దాని తర్వాత నీతన్ మాట్లాడుతుంది ఇప్పుడు నువ్వే ఆయన ప్రతినిధి లోకంలో ఆ రోజు ఊరేము తుమేము మాట్లాడింది ఏమని మాట్లాడింది చూడండి వీరు లేచిపోయి ఎవరు ముందుగా వెళ్లాలా బెన్యామీలకు దగ్గరికి ఎవరు పోవాలా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి వెళ్ళవాలని దేవుని యుద్ధం మనవి చేసినప్పుడు యోహో వాయని చెప్పిండు యూదా వంశస్థులు ముందుగా వెళ్లవాలని సెలవు ఇచ్చాను అర్థమవుతుందా పదకొండు గోత్రాలలో ఎవరు పోవాలా బెన్యామిన్ దగ్గర దేవుడు అంటున్నాడు ఎవరు పోవాలా ఎవరు యూద అదొక గోత్రమా లేదా ఆ గోత్రంలో ఎవరు పుట్టిరు ఏశ్వ పుట్టిడు ఇప్పుడు మీకు అర్థం కావాలా సహోదరుల మధ్య సమాధానం తీసుకొచ్చేవాడు ఎవడు ఏశ్రో ఈ లోకంలో సమాధానం తీసుకొచ్చేవాడు ఎవరు యేసు ప్రభు అది ఈస్టర్ పండుగ గురించి జనించాల్సిన విషయం మన జీవితంలో సమాధానం తీసుకొచ్చిన వాడు ఒక్కడే ఏసు తప్ప అయితే దాని తర్వాత ఏం జరిగింది మీరు తర్వాత ధనించండి మీకు లైఫ్ టైమ్ ఇది మన అవకాశం దొరకకపోవచ్చు యుద్ధానికి పోతారు యుద్ధాన్ని కూడా ఏం జరుగుతుంది తెలుసా పన్నెండు మంది యుద్ధానికి పోతారు పన్నెండు మంది గోత్ర వేల మంది యుద్ధానికి పోతారు మూడు వేల లక్షల నలభై వేల మంది పోతారు అనుకుంటున్నారు యుద్ధాన్ని నాకు గుర్తులేదు అదే లెక్క మూడు లక్షల నలభై వేల మంది ఇసలు వాళ్ళు ఎంత నేను అనుకుంటా ముప్పై మందో మూడు వందలు ఎంత ఉందో లెక్క చాలా తక్కువ నంబరు కాదనుకుంటా బాబు అయితే ఏం జరుగుతుందో చెప్తాను లెక్క పర్లేదు కానీ ఇన్ని లక్షల మంది యుద్ధానికి పోతారు వాళ్ళ మీదకి వాళ్ళు బెన్యమీన్ గోత్రికలు ఈ లెఫ్ట్ హ్యాండర్స్ అని ఉంది వేల మంది లెఫ్ట్ హ్యాండ్ అర్స్ అంట లెఫ్ట్ హ్యాండ్ అంటే తెలుసు మీకు ఎడమ చేతన్ పని చేస్తున్నారు వాళ్ళందరు ఏ పని చేస్తా యాక్చువల్ గా అయితే మీకు ఎంతమంది తెలుసు బెనియామిన్ అంటే అర్థమేం తెలుసా పేరు బెనియామిన్ అంటే అర్థం తెలుసా మీకు చాలా కాలంకి మనం ధ్యానించినాం బెనియామీన్ అంటే సన్ ఆఫ్ మై రైట్ హ్యాండ్ బెనియామిన్ అంటే నా రైట్ హ్యాండ్ నా రైట్ హ్యాండ్ కుమార్ అంటారు చూసినావు నా రైట్ హ్యాండ్ బ్రదర్ ఈయన నా లెఫ్ట్ హ్యాండ్ బ్రదర్ అంటారు చూసిన ఈయన నా రైట్ హ్యాండ్ బ్రదర్ అంటారు చూడండి రైట్ హ్యాండ్ బెన్యామీన్ అంటే రైట్ హ్యాండ్ అన్నట్టు కానీ వీళ్ళంత అయింది లెఫ్ట్ హ్యాండ్ అంటే ఆపోజిట్ అన్నట్టు కదా వాళ్ళ పేరుకి ఆపోజిట్గా ఉన్నారు దాని తర్వాత ఆదికాండం నలభై అధ్యాయం మీరు ఎప్పుడన్నా ధ్యానించండి యాకోబు చనిపోక తన పిల్లల్ని ఆశ్రయిస్తాడు బెన్యామీని ఏమైనా ఒకసారి చూడండి దానికి తగినట్లు వాళ్ళు జీవించారు ప్రవచనాలు నెరవేరుతాయి మనం వాటిని గ్రహించాలా బెన్యామీన్ ఎటువంటి వాడు అంటారు తెలుసా కఠినమైన తోడేలు వంటి వాడంట బెన్యామీన్ అక్కడ ఉంది ఆయన ప్రవచనం నలభై తొమ్మిదో అధ్యాయంలో ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయంలో బెన్యామి యాకోబు తన పిల్లల్ని ఆశ్రయిస్తూ బెన్యామీ దగ్గరకు ఇష్టపడి ఏం సార్ బెన్యామీను నువ్వు బహు క్రూరమైన తొడేలువి బెన్యామి బెన్యామీన్ అని ఎవరన్నా పిల్లల్ని అంటే భవిష్యత్తులో నువ్వు ఇట్లా ఉండబోతున్నావు బెన్యామీన్ చెప్పడానికి అది ప్రవచనం అర్థం దానికి తగినట్లే జీవించారు వీళ్ళు బెన్యామీని బహు కఠినంగా ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు మీరు ఈ బ్రదర్ హంటర్ కాబట్టి బ్రదర్కి బాధ ఆ పక్షులం కొడతారు కృష్ణరావు దాన్ని ఏమంటారు గిల్లోర్ గిల్లోర్ అంటారు కదా మనం గిల్లోర్ అంటాం కదా మీరు కేట్బుల్ అంటారు క్యాట్బుల్ అంటారు కరెక్ట్ ఇంగ్లీష్ లో క్యాట్బుల్ అంటారు ఇంకొవరికి తెలుసు దాన్ని ఏమంటారు వడిసెల అది ఒక రకంగా అదే వడిసెల అది దాన్ని తిప్పి తిప్పి కొడతారు తోలు తో ఉంటుంది అది ఈ గిల్లో రబ్బర్స్ ఉంటాయి రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి వి షేప్ లో ఉంటది కట్టే దానికి రెండు రబ్బర్లు పెట్టి దాంట్లో పెట్టి తోలు ఉంటది ముఖం ముఖం ఆ తోళ్ళలో రాయి పెడితే కొడతారు అన్నట్టు పర్ఫెక్ట్ మీద ఈ లెఫ్ట్ హ్యాండ్తో దానితోని ఒట్టటోళ్ళు అంట అడు ఉంది అక్కడ వాక్యం వాళ్ళు ఎంత చాలు ఎంత కరెక్ట్ కొడతారంట ఇప్పుడు తల వెంట్రిక ఉంది ఇట్లా తల వెంట్రిక ఒక్క వెంట్రిక తీసినాం అనుకో వాడు దాంతో కొడితే ఆ తల వెంట్ర కూడా కొట్టుకుని పోతు అంట అంత ఖతర్నాక్ ఫిలోసులు ఎవరు అయితే వీళ్ళు మూడు లక్షల మంది పోతే వాళ్ళేది ముప్పై మంది మూడు మంది అంతే ఇరవై ఐదు వేల మంది అట్లా ఎన్ని ఒకసారి ఇరవై ఒకసారి పోయి ఇరవై మంది చచ్చిపోతారు దాని తర్వాత వీళ్ళొచ్చి ఏడుస్తారు దేవసానిలో ఉపాసం ఉంటారు ప్రార్థనలు చేస్తారు దేవుడు అట్టాడు ఈసారి పోండి మళ్ళా యుద్ధాన్ని కట్టాడు మళ్ళా పోతారు వీళ్ళు మళ్ళా పోయి మళ్ళా ఓడిపోయి వస్తారు ఆ రోజు ఇంకో కొన్ని వేల మంది చచ్చిపోతారు పదహారు వేల మంది పద్దెనిమిది వేల మంది చచ్చిపోతారు అంటే మొత్తం ఇరవై ఐదు దగ్గర దగ్గర యాభై మంది చచ్చిపోతారు రెండోసారి పోతే కూడా చచ్చిపోతారు దేవుడు అంటున్నాడు ఈసారి బోండి వెన్నె దేవుడే పంపిస్తుండడు దేవుడే మనం వడగొట్టిస్తున్నాడు మీకు అర్థమవుతుందా ఎందుకు చెప్పండి నువ్వు వచ్చి ఉపవాసం ప్రార్థన చేసినావు ఆయన ఈ దానికి ఓడిపోయినావు చచ్చిపోయినావు యాభై ఇరవై యాభై రెండు సార్లు చచ్చిపోయినావు రెండుసార్లు యుద్ధం అయిపోయినా రెండుసార్లు ఓడిపోయినావు రెండుసార్లు దేవుడే పంపించండి ఎందుకో తెలుసా అరే మీరు ఏం సైడ్ తీసుకున్నారు మీరు ఏం సైడ్ తీసుకున్నారు ఎవడు సైడ్ తీసుకున్నారు తప్పు చేసిన సైడ్ తీసుకున్నప్పుడు దేవుడు నీకు సాయం చేస్తాడు నువ్వు ఉపవాసం ఉన్నా గానీ నువ్వు ప్రార్థన చేసినా గానీ నీకు సపోర్ట్ తీసుకుంటాడా ఈరోజు మనం చేసుకున్న పని అదే నువ్వు తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ ఉపవాసం ఉంటే నీకు ఎట్లా సాయం చెప్పండి ఇది జరిగింది అదే వాడు లేవియ్యూ వాడు తప్పు చేయొద్దు వాడు భయంకరైన పాపం చేసిండు మరి వాడు చేసి వాడు పాపం చేసిండు దాని తర్వాత తన భార్యని ముకల్ ముఖల్గా నరికిండు మీరు సమర్థిస్తున్నారా మీ సమర్థిస్తున్నారా వీణి పోండి యుద్ధానికి మీకు బుద్ధి రావాలా అన్ని గోత్రాలు దెబ్బతిన్నాయి దాని తర్వాత మూడోసారి ప్రార్థన చేసినారు పశ్చాత్తపాడి క్షమాపణ గోరుకన్ అప్పుడు పోయి తరిమీను బెన్యామీ అప్పుడు పోయి చంపిరి నేను చెప్పేది ఏంటంటే యూదా గోత్రం నుంచి ఎందుకు దేవుడు యూదా గోత్రకులను ఎందుకు పంపించాడు వీరిద్దరి మధ్యలో అంటే ఆయన సమాధానకర్త ఏ ప్రభు యూధ గోత్రం నుంచి వచ్చినవాడు ఏ ఆయన తప్ప ఎవ్వరు సహోదరుల మధ్యలో సమాధానం తీసుకుని నీ జీవితంలో నా జీవితంలో సమాధానం తీసుకొచ్చేవాడు ఆయన ఒక్కడే ఇంకొకరు మనం ట్రై చేసినా ఫెయిల్ అయితాం ఎన్నిసార్లు ఫెయిల్ అయినాం మనం కానీ మనం విడిచిపెట్టాం ఎందుకంటే మనల్ని మనం పరిశీలించగల ప్రవ్వా నేను తప్పు చేసుకుంటే సువార్త ఎట్లా ప్రకటిస్తా నేను పాపం చేస్తూ ఎట్లా వాక్యాన్ని వెదజల్లగల నిన్ను సరి చేసుకోవాలా లేవి జీవితం నుంచి మనం బయటికి రావాలా అనిపోయిన నేను చూపిస్తున్నా నీ జీవితము లేవి యాజకత్వం కాదు వాడు పొద్దున్నేస్తే బలి అర్పించాలా పొద్దున్నేస్తే రక్తం చూడాలా వాటి పని అది లేవి పని అదే కదా రక్తం చూడాలా బలి చూడాలా బలిపీఠమే రక్తాన్ని పరోక్షించాలా వాని పని అంతే ప్రతిరోజు బలులర్పిస్తా పోతాడు ఎంత బోరింగ్ లైఫ్ ఆ యాజకత్వము వద్దు మనకి అని ఏ ప్రభు ఏం చేసిన సార్ మీకు ఆ యాజకత్వం నేను ఇవ్వను నేను మీకు ఇచ్చేది స్పెషల్ యాజకత్వం ఇలా బలు ఇచ్చేది లేదు కేవలం నీ స్థుతులు ఇచ్చేది నీ స్థుతులు మీదనే నేను ఆసనే ఉంటాను నీ నీ స్థుతి ఆరాధనే నాకు బలి అర్పణ అటువంటి బలు నేను కోరుకున్నాను నిజంగా బలి బలి అర్పించడం కాదు నాకు కావాల్సింది అటువంటి సమాధానకర్త మన ప్రభు ఒకసారి చూడండి ఆయన మరణము తర్వాత ఏం జరిగింది ఎవరు అతని లేపి అది అని చెప్పేసి వాక్యం ముగిస్తా మొదటి కొంత రాసిన పత్రికలో లో లాస్ట్ వాక్యం ఇది ఇంకా దాని తర్వాత మీరు చేసుకోండి మీ తర్వాత చూడండి ఎంతమంది చనిపోయారు ఆ రోజుల చాలా మంది చనిపోయినట్టు చూస్తాం మనం కదా మొదటి కొంతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక్కటి చెప్పేసి ఇంకా వాక్యాన్ని ముగిస్తా దేవుడు ప్రభుని లేపాను మనల్ని మనల్ని కూడా దాని శక్తివల్ని లేపుడు అదే మన ధైర్యం అర్థమవుతుందా ఈరోజు దేవుడు ఎవరిని లేపిండు మన ప్రభుని లేపిండు ఏ రోజు ఆదివరం తెల్లవారి ఆయన లేడు అక్కడ సమాధి మన జీవితానికి పునాది ఈరోజు విశ్వాసులకి పునాది అది వెళితే సమాధి అక్కడ ఉన్నిటి ఏమేది నీ పరిస్థితి ఈరోజు దేశప్రభు శరీరం అక్కడ ఉన్నింటిది నీ పరిస్థితి ఫినిష్డ్ మనము కొట్టుకోబయం ఈ లోకంలో నరకంలోకి పోటోళ్ళం కానీ అంత గొప్ప దేవుడు మన ప్రభు తన కుమారుణ్ణి విడిచిపెట్టలేదు నా దేవా నా దేవా నా చేయింది టెంపరీగా నేను నేను చెయ్యి కానీ నేను శాశ్వతంగా నిన్ను హత్తుకున్నవాడిని అటువంటి తండ్రి మన తండ్రి తన సొంత కుమారుడిని విడిచిపెట్టిండ అంటే టెంపరీగా షార్ట్ టైం మరణించేంతవరకు విడిచిపెట్టింది దాని తర్వాత ఇప్పుడు నువ్వు శాశ్వత కాలము ఉన్న రాజ్యాన్ని నువ్వే పరిపాలించాలని తన కుమారునికి ఇచ్చేసిండే పర్లోకం భూలోకం సమస్త సృష్టి మీద అధికారం పొందుకుండా తిరిగి పొందుకున్నాడు కాబట్టి అటువంటి మన ప్రభుని లేపిన దేవుడు మన దేవుడు తన శక్తి చేత లేపిండు ఈ రోజు పండగ చేసుకుంటున్నారు దేశమంత ప్రపంచమంతా అక్కడ వాగ్దానం ఏముంది మన ప్రభుని లేపిన దేవుడు అదే శక్తితో మనల్ని కూడా లేపును లేదు ఎందుకు లేపాలా బ్రదర్ నేను మధ్యలో వెళ్ళిపోతా బ్రదర్ అంటే బాగుంటుందా ఎందుకు లేపాలా నేను చచ్చిపోయిన తరకు ఎందుకు ఉండాలా నేను సాగు జుడకుండా పోతే బాగుంటది కదా అదొక మతపరమైన బోధ మధ్యాకాశానికి నేను ఎత్తిపోతాను అనేది మతపరమైన బోధ అది లేదు ఇక్కడ ఇక్కడ ఏమిటో తెలుసా మన ప్రభు ఎట్లయితే మరణించి సమధి చేయబడి తిరిగి లేచిండో నువ్వు కూడా అట్లనే లేస్తావు వాక్యం చెప్తుంది పద్నాలుగు వర్షంలో మనల్ని కూడా మన తండ్రి లేపుతాడు అదే నిరీక్షణ మనకి అదే విశ్వాసం మనకి కాబట్టి ఆ విశ్వాసంతో ఆ నిరీక్షణతోని మనం సేవా జీవితాన్ని కొనసాగించుకుందాం అటువంటి కృపని భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించడంతో ఆదేశం కండుమిసుకోం పరశుద్ధర బాగు తండ్రి మీకు వదనాలు కృపగల తండ్రి మీకు స్తోత్రాలు నైనా సహోదరులు కొట్టుకుని చేస్తున్నారు మీరు యూధాన్ని పంపించరు యూధ గోత్రీకులను పంపించరు సమాధానకర్త మీరే ప్రవ్వా యూధ గోత్రం కుదరసింహ మీరు యూధ గోత్రం నుంచి వచ్చిన వారు మీరు అవును ప్రవ్వా మా జీవితాలలో సమాధానం తీసుకొచ్చే వాళ్ళు మీరే మీరే పంపించారు మీ గోత్రికల్ని అవును ప్రభా ఈరోజు మమ్మల్ని ఆ గోత్రంలోకి చేర్చుకున్నారు అసలు మాకు ఏ యోగ్యత లేదు ప్రవా కానీ ఆ గోత్రంలో నడిపించినారు లేవి గోత్రము ఎట్లా అపవిత్రంగా జీవించిందో మీరు చూపించినారు వాళ్ళు సంపూర్ణంగా కృషించిపోయారు కరప్షన్ సంపూర్ణంగా పాపంలో కూలి కుల్లిపోయినారు ప్రవ చివరి దశకు కొన్ని వేల సంవత్సరాలు లేవి గోత్రికలు పాపంలో జీవించినారు ఆ గోత్రిక ఆ గోత్రం నుంచి యాజకత్వం మాకు ఇచ్చేసారు మీరు దాన్ని బట్టి మీకు వదనాలు ప్రవా మేము అవన్నీ నేర్చుకుని అట్లా జీవించకుండా మీరు పరిశుద్ధులు కాబట్టి మేము కూడా పరిశుద్ధగా జీవించాలం మీరు మమ్మల్ని లేపుతానారు ఆ దినం కొరికి మేము ఎదురుచూస్తున్నాం ప్రవా అటువంటి నిరీక్షణ మాకు మీకు వదనాలు అందుకు మేము భయపడతలేమునైనా మాకెక్కలనే ధైర్యం ఉంది ఇప్పుడు ఏమైనా గాని మీరు మమ్మల్ని లేపుతారు విడిచిపెట్టరు ఎంతో కాలంగా నిద్రపోయి తుల్లిపడి లేస్తారు అనే వాక్యం ఉంది ప్రవా అవును ప్రవా నిన్న రాత్రి నిద్రపోయి తెల్లవారు లేసినట్లే ఉంటుంది చనిపోయిన వాళ్ళ గురించి కాని కేవలం మీలో ఉండి మరి అటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినారు నైనా మేము అనుమనించము భయపడము ఏడవం ధైర్యంగా మీ అందుకు కలిగి నిలబడతాం ప్రవా అటువంటి బిడలుగా సేవకులుగా మాలు తయారు చేయండి యాచకులు ఎట్లా ఉండాలో మీరు మాకు మార్గం చూపిస్తున్నారు రోజు మీరు పరిశుద్ధులు ప్రవ్వా మీ యాజకత్వంలో ఎంతో పరిశుభత ఉంది ప్రభా అటువంటి పరిశుద్ధమైన యాజకత్వం వాళ్ళందరినీ నడిపించమని ఇక్కడ వాళ్ళందరినీ ఆశ్రయించమని ఏసుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి